శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం శ్రీ మహాగణాధిపత శ్రీ అరవిందులు అతిమానస అవతార పురుషులు మహా యోగిగా అవతరించి ఈ భూమిని బృందావనంగా మార్చి మానవ జీవితాన్ని ఇక్కడే ఈ భూమి మీదనే దివ్యజీవితంగా రూపాంతరం చెందించేందుకు ఊర్ధ్వం మూలంలోని అతిమానస శక్తిని పృథ్వీపై అవతరింపజేశారు దివ్య మాతతో కలిసి వారు చేసిన ప్రయత్నమంతా సావిత్రి మహాగ్రంథంలో మార్మికంగా చెప్పారు పౌరాణిక సావిత్రి తన భర్తను తన పాతివ్రత్య మహిమతో మృత్యుంజయండి చేసింది అంటే యుగ యుగాలుగా మరణాన్ని జయించాలనేది మానవుడి ఆకాంక్ష అందుకే శ్రీ అరవిందులు గాధను తన అవతార రహస్యానికి ప్రతికగా మలుచుకున్నారు అత్యంత ప్రాచీనమైన భారతీయ ఆధ్యాత్మిక తత్వంలో వేళ్లు నాటుకున్నప్పటికీ శ్రీ అరవిందులు ఆధునికులలో ఆధునికులు మనోభూమిక నుంచి అతిమానస తత్వాభిముఖంగా మానవుల సమిష్టి చైతన్యం గూఢంగా సాగిస్తున్న పురోగమనాన్ని మన కళ్లకు కట్టినట్లుగా సావిత్రిలో వర్ణించారు సాంఘిక రాజకీయ దౌర్జన్య శృంఘలాలతో బాటు అవిద్యాబంధనాలను పటాపంచలు చేస్తూ సమస్త విశ్వము భగవంతుని దిశగా పరిణామయాత్ర సాగిస్తున్నదని దర్శింపచేశారు ఏ ఒక్కరి ముక్తినోగాక సమస్త మానవ జాతికి విముక్తి ప్రసాదించగల ప్రజాస్వామ్య ధర్మాన్ని సావిత్రి నోట పలికిస్తారు శ్రీ కొంగర భాస్కర్రావు గారు తెలుగులో రచించిన నవయుగ వేదం శ్రీ అరవిందుల సావిత్రి మహాకావ్యంలోని జీవిత పరమార్థం భాగాన్ని శ్రవణం చేద్దాం జీవిత పరమార్థం మనోమయ ప్రపంచం యుగ యుగాలుగా మానవ చరిత్రను ఒక్కసారి తరచి చూసి విశ్లేషించినప్పుడు మనకు స్పష్టంగా కనిపించేది మనోమయ ప్రపంచం మాత్రమే వేదకాలం నుండి ఈ మానసిక జగత్తును దాటిపోయే ప్రయత్నాన్ని మానవుడు చేస్తూనే ఉన్నాడు ఈ ప్రయత్నంలో అత్యద్భుతమైన ప్రజ్ఞను చూపిస్తూనే ఉన్న దాఖలాలు మనకు పుష్కలంగా కనిపిస్తాయి మనస్సుకు దివ్య భూమికలు ఎన్నో ఉన్నాయని అతడు కనుగొన్నాడు జడ దుఃఖాత్మకమైన అజ్ఞానాంద తమోమయమైన మానసిక జగత్తుపైన సమస్త సృష్టికి మూల సచితానంద లక్షణోపేతమైన పరతత్వం ఒకటి ఉందని తెలుసుకున్నాడు దానిని చేరుకునేందుకు అనేక మార్గాలున్నాయని నిరూపించాడు ఈ మార్గాలనే మన సాంప్రదాయక యోగ మార్గాలని పేర్కొంటున్నాం యోగానికున్న మౌలికమైన అర్థం తెలియక అనృత జడ దుఃఖ భాజనమైన ఈ మానసిక జగత్తుకు ఆవలి తీరాలలోని పరతత్వాన్ని చేరుకునే ప్రయత్నమే అన్ని యోగాలకు పరమ లక్ష్యం అంటే ఈ మానసిక జగత్తును దాటిపోవటమే ఈ యోగాలకున్న లక్ష్యం తప్ప ఈ ప్రపంచాన్ని రూపాంతరం చెందించటమనే భావన కూడా ఈ మార్గాల్లో దేనికి లేదు ఈ మానసిక ప్రపంచం ఎప్పుడూ అజ్ఞానపుటంతస్తులోనేదే అజ్ఞానపుటంతస్తులోనిదే దీనిని మార్చటం మార్చాలనుకోవటమే భ్రమ ఈ జీవితాన్ని త్యజించి ఊర్ధ్వ జగత్తులలో ప్రవేశిస్తే అక్కడి జీవితాన్ని దివ్యజీవితంగా అనుభవించవచ్చు ని ఇక్కడ ఈ లోకంలో దివ్య జీవితం సాధ్యం కాదు ఉన్నత లోకాలలోని తేజస్సును శక్తిని క్రింది లోకాలకు తీసుకుని వచ్చి భూలోక ప్రాణికలోక మానసిక ప్రపంచాలలోకి తీసుకువచ్చి దీనిని పూర్తిగా పరివర్తన చేయవచ్చన్న ఊహే ఆ మార్గావలంబకులకు రాలేదు మన దృష్టికి పరస్పర విరుద్ధాలుగా కనిపించే ఈ ప్రపంచానికి పైనున్న ఉన్నతలోకాలలో ఒక దానిని మాయగా కొట్టివేసి రెండవదారినే వాస్తవంగా నిలబెట్టితే ఈ వైరుధ్యాన్ని ఈ వైతరణిని తొలగించుకోవటం చాలా తేలికగా ఉండే మాట నిజం అయితే వాస్తవమేమిటి అయితే అశ్వపతికి శాశ్వతమైన ఆ పరతత్వం ఈ రెండు ప్రపంచాల మధ్య ఆ వైరుధ్యాన్ని అనవసరంగా సృష్టించిందని ఇందులో ఏదో ఒకటి మాత్రమే నిజం తప్ప రెండవది అవాస్తవమన్న వాదనను అంగీకరించేందుకు ఇష్టం లేదు పరతత్వం సర్వశక్తి సమన్వితమైంది సర్వవ వ్యాపకమైంది శాశ్వతమైంది అంతటి మహిమాన్వితమైన ఆ పరతత్వం నిరర్ధకమైన ప్రపంచాన్ని సృష్టించిందని కాని లేదా మాయకులోనై ఒక ప్రక్క అంధకారం పరిడివిల్లేందుకు అంగీకరిస్తుందని కాని అతనికి నమ్మశక్యంగా తోచలేదు ఈ రెంటి మధ్య ఏదో కీలకం ఉంది అదేమిటి దాన్ని తెలుసుకోవాలన్నదే అతని అన్వేషణ ఒక స్థితికి భిన్న రూపాలు అశ్వపతి ద్వారా శ్రీ అరవిందులు స్వయంగా తన విచారధారను దర్శనాన్ని అనుభవాలను మనకు పరోక్షంగా అందిస్తున్నారు ఆయన దృష్టిలో జగత్తు మిథ్య కాదు అర్థరహితమైన మాయాకల్పన కాదు అది సత్యం యొక్క ఆవిష్కరణే కనుక అది కూడా సత్యమే ఏకానికి అనేకానికి పరస్పర వైరుధ్యం లేదు ఒకదారిని నిరూపించేందుకు మరొక దారిని మాయ అనటం సరీకాదు సత్యజ్ఞానానంతుని ఏకత్వము తన ఏకత్వమునకు బద్ధమై పరిమితమైనది కాదు అనంతమైన అనేకత్వానికి కూడా అందులో స్థానం ఉంది ఒకే సమయంలో అంతటినీ అన్నింటినీ తనలో గర్భితమార్చుకున్న తత్వం అది ఏకత్వ నానాత్వాలు అచల సచలాలు ఒకే సత్యస్థితికి భిన్న ముఖాలు ఒకటి స్థితి వేరొకటి గతి ఒకటి అచలం రెండవది సచలం అది కదలదు అదే సమయంలో కదులుతుంది కూడా కదులుతూనే కదలకుండా ఉండగలదు కదలకుండా ఉంటూనే కదులుతూనూ ఉండగలదు పరమసత్యం అనేది ఈ రెంటిలో దేనికో ఒకదానికే పరిమితం కాదు ఈ రెంట్లో ఏది లేకపోయినా జగత్సృష్టికి అవకాశమే లేదు స్థితి అది అచలం గతి సచలం అది సచలం గనకనే ఈ జగత్తుగా నానా విధాలుగా అభివ్యక్తం అవుతున్నది కనుక బ్రహ్మసత్యం జగత్తు కూడా సత్యమే అయితే ఈ జగత్తు ద్వారా ఆ పరమసత్యం ఏమి సంకల్పించింది ఇంతవరకు తెలియరాలేదు ఎవరూ సరైన సమాధానం చెప్పలేదు దానికి సరైన కారణం తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడు ఈ అజ్ఞానాంధకారాలు తమ ఉనికిని కోల్పోతాయి ఈ మానవ ఉనికికి సరైన అర్థం ఏమిటి పరిణామక్రమానికి ఉన్న పరమార్థం ఏమిటి అనేది తెలుస్తుంది దానికోసమే అశ్వపతి యొక్క తపస్సు నవయుగ వేదం శ్రీ అరవిందుల సావిత్రి మహాకావ్యంలోని జీవిత పరమార్థం భాగాన్ని శ్రవణం చేశాం ఓం శాంతి शा शा